ం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కర్ణే శృణుయామదే భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తునూర్ యశేమ దేవదాయ స్వస్తి నైంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదాస్తి నష్టాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దా ం శాంతిశాంతిశాంతి తపశ్రుద్ధే యే హ్యుపవసంతి అరణ్యే శాంత విద్వాంసై్యచరచరంత సూర్యద్వారేణతే విరజాయాంతిమృత సపురుషవ్యయాత్మా సో ఇంతకు ముందు కేవల కర్మను చేసేవారు అంటే మెకానికల్ గా కర్మను చేసుకుంటూ వెళ్ళిపోయేవారు ఏ రకమైనటువంటి మనస్సు యొక్క ప్రవేశం లేకుండా చేసేవారు చాలా అల్పమైన ఫలాన్ని పొంది స్వర్గలోకాన్ని పొంది వాపసు వస్తారు అని చూసాం చాలామంది లోకంలో మనకు అలా కనపడతారు మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు మై అది దట్ ఈజ్ ద వీక్నెస్ ఆఫ్ ది మైండ్ ఎందుకంటే మనస్సును ప్రవేశపెట్టడం కష్టం ఇప్పుడు కూడా గ్రాస్ లెవెల్లో పనిని చేయటం తేలికాదు సూక్ష్మ స్థాయిలో పనిని చేయటం కష్టం సూక్ష్మం దగ్గరికి వెళ్ళేప్పటికీ శక్తి ఎక్కువ కావాలి తర్వాత చాలా ఒక ఉన్నతమైన అభివృద్ధి మానసికమైన అభివృద్ధి ఉండాలి సూక్ష్మంలోనే కష్టం స్థూలల్లో ఏముంది సో ఇప్పుడు ఇటకలు మోయడమును ప్లాన్ గీయడానికి చాలా డిఫరెన్స్ ఒక ఆయన ఆర్కిటెక్ట్ ప్లాన్ గీసిచ్చాడు అనుకోండి మీరు పదివేలు ఇస్తారు ఇటకలు మోసిన ఎంత ఇస్తారు చాలా తక్కువ ఇస్తారు సో స్థూలము సూక్ష్మము అంత తేడా ఉంటుంది కనుక స్థూలంగా మెకానికల్గా కర్మ చేసేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాము ఆ కర్మలో కూడా అలా పెంచుకుంటూ పోతారు ఎందుకంటే సూక్ష్మములోకి లోతులో ప్రవేశించి మనస్సుని ఈశ్వరునిపై లగ్నం చేయాలి అంటే చాలా కఠినమైన మాట అలా కాకుండా ఫిజికల్గా ఈ వర్క్ నువ్వు చేసుకుంటూ పో అంటే చేసేస్తూ చికిత్సవహ కేమన్ నేచర్ ఈస్ లైక్ దట్ పని చేయటం చేయటం తేలిక సో ఆ విధంగా ఉన్నట్లయితే వారికి ఫలం కూడా అల్పంగానే ఉంటుంది వారు ఆ క్షణ పుణ్యాహ శ్యవంతే అని చూసిన ఇప్పుడు దానికంటే ఒక స్టేజ్ హయ్యర్ తపహా శ్రద్ధే కేవలం అనుష్ఠానమే కర్మే కాకుండా ఉపాసనను కూడా జోడించి అంటే విద్యాసహిత కర్మ విద్య అంటే ఉపాసన అప్పుడప్పుడు జ్ఞాన సహిత కర్మ అని కూడా అంటారు అక్కడ జ్ఞానం అంటే ఉపాసన ఆత్మజ్ఞానం కాదు ఆత్మజ్ఞానానికి కర్మతో కలయికే కుదరదు సో ఆ విషయాన్ని చాలాసార్లు మనం భాష్యాల్లో చూసి ఉన్నాము కాబట్టి అటువంటి విద్యాసహిత కర్మని చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు శాంతా ఉండాలి మనస్సులో ఒక రకమైన ప్రసన్నత కలవాడు ఉండాలి మనస్సు అప్రసన్నంగా అంటే తరచుగా చాలా వేగంగా పనిచేస్తూ ఎడ్యుకేటెడ్గా అలజడితోటి ఆందోళనతోటి ఉందనుకోండి మనస్సు మీరు ఫిజికల్ వర్క్ చేయగలుగుతారు తప్పిస్తే దానికి మనస్సును జోడించుట అనే పని జరగదు మనస్సులో ఆందోళన అలజడి ఎందుకు వస్తుందంటే కేవలము మనకు ఫాల్స్ వాల్యూస్ మూలంగానే ఆందోళన అలజడి వస్తుంది కేవలం ఫాల్స్ వాల్యూస్ మూలంగానే చిన్న దృష్టాంతం ఇప్పుడు మీరు మూడు కుక్కలను నాలుగు కుక్కల్లో పెంచుతున్నారనుకోండి నిద్ర లేవగానే ముందు మనస్సు తలదిరిగా తయారవుతుంది ఎందుకంటే ఈ కుక్కలకు ఏదో కొంత సేవ ఏదో చేయాల్సి ఉంటుంది కుక్కలు కాబట్టి మరొకటి మనస్సుకి మీరు యాజ్ యూ ది సంసార టు కరెస్పాండింగ్ ఎక్స్టెంట్ మనస్సు ఎడ్యుకేషన్ అయిపోతుంది అంచేతనే సంసారాన్ని ఉరికే పెంచుకోవద్దు సింపుల్ గా జీవించడం అని చెప్పడంలో అభిప్రాయం అది సింపుల్ గా జీవించడం వల్ల డబ్బులు ఖర్చు తగ్గుతుందనే అది దట్ ఈజ్ సెకండరీ ప్రైమరీ ఏమిటంటే మనస్సులో ఆందోళన లేకుండా ప్రసన్నంగా ఉంటుంది అటువంటి ప్రసన్నమైన మనస్సుతోటి ఏ కూడా ఉన్నత స్థాయికి చెందిన పని ఏదైనా మనం జీవితంలో పొరపాటు ఏం చేస్తాం ఈ పొరపాట్లకి గృహస్థులు ఎక్కర్లేదు కూడా చేస్తూ ఉంటారు ఈ పొరపాట్లు ఇప్పుడు హృషికేశ్ లో పరిస్థితి ఎలా వచ్చేసిందంటే ఆ ఆశ్రమానికి అధిపతులైన సన్యాసులు దే షుడ్ హ్యావ్ బాడీ గార్డ్స్ అనే స్థితి వచ్చేసింది నిజంగా మామూలు నాలాండిపోటుగాడు సన్యాసి గారు ఒక్కర్లేదు కానీ ఆశ్రమానికి అధిపతి మీరు ఉత్తరాంచల్ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు హృషికేశ్ అండ్ అబోవ్ అక్కడ ఉన్న ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీ ఆశ్రమాలు ఎన్ యూ బిలీవ్ ఇట్ దేర్ ఈజ్ నో అదర్ ఎకనామిక్ యాక్టివిటీ No industry, no other economic activity. Economic activity ke evokunna sources hunta ekada? There is nothing of that kind. Only ashrams. That is uttaranchala. Anceta, so, uh, matta me purushikesh and above. That is uttaranchala. Akkara unna matta economic activity ki molamo, hundred percent. Not even ninety-nine percent. Hundred percent. మీరు గవర్నమెంట్ బిల్డింగ్లు దాంట్లో ఉండే ఎంప్లాయీస్ ను చూపించే ఎకనామిక్ యాక్టివిటీ అనకూడదు వాళ్ళు దేకేం లేటర్ ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ వచ్చిన తర్వాత డెహ్రాడూన్లో ఉంది ఆ డెహ్రాడూన్లో గవర్నమెంట్ బిల్డింగ్లు అవి తీసి పక్కన పెడితే దేర్ ఆల్సో దేర్ టు సర్వ్ దిస్ ఎకన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఓన్లీ రియల్లీ సో ఆశ్రమ్స్ తప్పింకేందని అంటే ఆశ్రమ్స్ ఆర్ మల్టీ మిలియన్ రూపీ ఎంటర్ప్రైజెస్ అండ్ నాకు శుద్ధానంద్ గారు మన ఆశ్రమానికి అధిపతి ఆయన చెప్పారు ఏమాయ్ నువ్వు నేను నడిచి వెళ్ళినట్టుగా కాదు ఇక్కడ పరిస్థితి బాడీ గార్డ్స్ను పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా ఆశ్రమస్ చుట్టూ ఉంటుంది ఆశ్రమం హెడ్ ఉంటాడు ఆశ్రమని హండ్రెడ్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ పెర్ ఇయర్ ఆశ్రమ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది హండ్రెడ్ క్రోర్ పెర్ ఇయర్ అప్పుడు ఏమవుతుంది ఎవరిలోకో ఆశ్రమ అధిపతి మీద కోపాలు తాపాలు ఉంటాయి వాళ్ళేమో రాళ్ళు వేసుకుంటూ పూర్వం రోజులు ఇప్పుడైతే గన్నలు సో స్వామీజీ సపోజ్ టు హ్యావ్ వన్ ఆర్ టూ బాడీ గార్డ్స్ తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ ఆశ్రమం నడపాలి అంటే ఒక నలుగురు ఐదుగురు మన చేతిలో పెట్టుకుని ఉండాలి సినిమా హాల్ నడిపినట్టే సినిమా హాల్ నడపాలంటే ఆ రౌడీలు ఉండాలి కదండి రౌడీస్ లేకపోతే సినిమా హాల్ ఏమి నడుపుతారు మీరు రౌడీస్ లేకుండా సినిమా హాల్ నడిపారు అనుకోండి ఆ రౌడీసే వచ్చి అల్లరి చేసేసి మిమ్మల్ని నడపనేవారు అంచే వాళ్ళు నలుగురు ఐదుగురు ఎంప్లాయ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి కామ్ సో ఆశ్రమ్స్ హ్యావ్ టు ఎంప్లాయ్ సమ్ రౌడీస్ దేని పేర్రోల్స్ మీద రౌడీస్ ఉంటారు దెన్ ఆశ్రమ్ కెన్ రమ్ స్మూత్లీ ఈ స్థితి కాబట్టి కేవలం గృహస్థులే ఒక్కర లేదు అశాంతికి సన్యాసాశ్రమంలో కూడా అశాంతికి కావాల్సినంత చోటు ఉంది బట్ ఇక్కడ మనం అటువంటి స్థితి ఉండరాదు ఇక్కడ ది పాయింట్ ఈజ్ ఉచి ఆశ్రమం ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ అ శాంత ది పాయింట్ మనస్సు ప్రసన్నంగా ఉండాలి మనస్సు ప్రసన్నత చెడిపోవటానికి రెండు హేతువుల్ని ఘోషిస్తారు మహాత్ములు ఒకటి సంసారంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ సో మనం పొరపాటు ఇదే చేస్తూ ఉంటాం అన్నానేమో కూడా మమ్మల్ని అంటున్నాను సో ఏమిటంటే సంసారంలో మనం ఇన్వాల్వ్ బాగా మొట్టమొదటి సంసారంలో కాళ్ళు ములుగుతాయి అప్పుడు మనం మోకాళ్ళ దాకా వెళ్ళిపోతాం ఆ తర్వాత నడువు దాకా వెళ్ళిపోతాం అలా అలా వెళ్ళిపోతూ ఉంటాం లోపలికి అరే కాళ్ళ దాకా ఉంటే చాలా ఆగం మనం తర్వాత పీకల దాకా వెళ్ళిపోతాం తర్వాత ముక్కు అప్పుడప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పైకి వస్తూ ఉంటుంది ఆ స్థితి దాకా మనం సంసారంలో వెళ్ళిపోతాం ఇంక్రీజ్ అవర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది సంసార సో మచ్ ఫైనల్ మళ్ళీ మనస్సు ప్రసన్నత కావాలి అంటాం ఎందుకంటే ఎడ్యుకేటెడ్ మనస్సుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం నిద్ర కూడా కరువైపోతుంది ఆ స్థితిలో మనస్సు ప్రసన్నత కావాలి అంటాం ఎవరైనా మసాజ్ చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ తయారవడం ఎందుకంటే మసాజ్ చేస్తుంటే శరీరానికి కొంత విశ్రాంతి కాకుండా మనస్సు కూడా విశ్రాంతి టూరిస్ట్ రిసార్ట్ ఇట్ ఇస్ ఏ హాలిడే యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఒక మసాజ్ దాంట్లో కూర్చొని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు మీరు విషయాన్ని తీసుకోవచ్చు లేకపోతే బీచ్ మీద అలా కూర్చోవచ్చు అంటే సో ది పెర్సన్ ఈజ్ హీస్ ట్రైంగ్ టు ఎస్కేప్ ది సంసారం యూ ప్లీజ్ నోట్ దట్ పాయింట్ వాడి సంసారం అంత భయంకరంగా లేదనుకోండి యూ నీ నాట్ గో టు మసాజ్ పార్లర్ యూ నీ నాట్ గో టు బీచ్ రిసార్ట్ అండ్ ఆల్ దట్ మీ ఇంట్లో మీరు కూర్చొని అక్కడికంటే ఎక్కువ ప్రసన్నంగా ఉండవచ్చు శాంతా కాబట్టి వీళ్ళు మహాత్ములు వనప్రస్తులు కావచ్చు ఒక రకం సన్యాసులు నిన్న మనం చేశాను ఆ సన్యాసులు కావచ్చు వీళ్ళు శాంతంగా ఉంటారు అంటే సంసారిక ఇన్వాల్వ్మెంట్ తక్కువ అరణ్యన్నా కూడా అదే అర్థం ఏ దీనికోసం సన్యాసులు మన పస్తుల ఒక గృహస్థులు కూడా అవ్వచ్చు అని చెప్పబోతున్నారు శంకర్లు ఆ తర్వాత శాంత అంటే ఇంకో అర్థం మహాత్ములు అన్నారంటే తపస్సు కదా తపస్సు ఈ తపస్సు మళ్లీ సాత్వికము రాజసము తామసము మూడు రకాలుగా ఉన్నాయి మీరు సాత్విక తపస్సు కాకుండా రాజసం కానీ తామసం కానీ తపస్సు చేస్తే దానిలో మళ్ళీ ఎక్సైట్మెంట్ ఉంటుంది మైండ్కి యాజుకేషన్ ఉంటుంది రావణాసురుడు తపస్సు ఉందనుకోండి అది రాజస తపస్సు వాడు తపస్సు చేసి కొలది వాడికి మనస్సు యొక్క అలజడి అలా పెరిగిపోతుంది ఎందుకంటే వాడు చేసే తపస్సు దేని కొరకు చేస్తున్నాడంటే ఒక పర్పస్ ముల్లోకాలలో ఉండే భోగాలని తాను స్వాధీనం చేసుకోవాలి రెండవ పర్పస్ తన శత్రువులుగా భావింపబడే వారిని నాశనం చేయాలి మూడవది తన ఈగో బాగా పెంచి పోషించాలి ఈగో ఈ మూర్తి భవించిన అహంకారం సో రావణాసురుడు అంటే మూర్తి భవించిన రాముడి ముందు నిలబడడానికి ధైర్యం ఉండదు కానీ చాలా అహంకారంగా మాట్లాడుతూ సో ఇది కానీ తపస్సు చేసేస్తూ ఈ తపస్సు మూడు ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ఉంటాడు దాని పేరే రాజస తపస్సు అంటారు అబ్బో దీనికోసం రావణాసు దృష్టాంతం చెప్పాను కాంట్రవర్సీ లేని దృష్టాంతం ఎవరికీ అభ్యంతరం లేదు మోడర్న్ దృష్టాంతాలు కూడా చెప్పచ్చు చెప్తే బాగుండదేమో అని మహంగాడు కూడా అయిపోతూ ఉంటాను రీజన్గా సో ఈ రాజస తపస్సు తామస తపస్సు ఇట్ ఎక్సైట్స్ పీపుల్ ఎందుకంటే దాని లక్ష్యము ఈశ్వరుణ్ణి ఈశ్వరానుగ్రహం కానే కాదు లక్ష్యము చాలా అల్పమైన ఒకప్పుడు కుత్సితమైనటువంటి సాంసారిక ప్రయోజనాలు ఉంటాయి ఏదో ఎలక్షన్ ఎగ్గడం కోసం వాడే యజ్ఞానం మొదలు పెట్టేడానికి మహాత్ముడిని పట్టుకునే నువ్వు చండీయాగన్ చేస్తే ఎలక్షన్ ఎగుతావునో మహాత్ముడు సలహా ఇచ్చేదనుకోండి మహాత్మా అదితో మీరే ఎంత అవుతుంది మూడు లక్షలు అవుతుంది సరే మూడు లక్షలు ఇచ్చేస్తాడు ఏం బ్లాక్ గోల్డ్ అంత ఉంది సమస్య ఏముంది సో చెయాగం ఏం చేయిస్తారు చేయిస్తే వాడు ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు అదిగో చండియాగం కూడా చేసేసాను నేను ఖాళీ కరాళి చెండి రక్తబీజ రాక్షస సంహారం అంతా ఈ ఈ రకమైన భాష కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు అలా ఉండకూడదు తపస్సు ఆ తపస్సు గురించి మనం మాట్లాడటం లేదు శాంత శాంతమైన తపస్సు సాత్వికమైన తపస్సు తపస్సు చేసుకుంటూనే ఉంటారు తాము తపస్సు చేస్తున్నామనే సంగతి కూడా ఎదురవాళ్ళకి తెలియకుండా చేసుకుంటారు ఆ తపస్సు యొక్క ఒకే ఏకైక ప్రయోజనము ఈశ్వరానుగ్రహం తప్ప మరేం కాదు అలాంటి తపస్సు చేసేవాళ్ళు శాంత ఇంతవరకు మనం వచ్చాము తర్వాత విద్వాంస అందాము విద్వాంస గృహస్థాచ జ్ఞానప్రధాన ఇత్యర్థ సో శంకరులు ఒక రకంగా మిమ్మల్ని అందరినీ ఇంక్లూడ్ చేసేశారు వానప్రస్థాహ సన్యాసంగా అంటే నా లాంటి పుట్టుకలు ఇంక్లూడ్ అయ్యారు గృహస్థులను కూడా ఇంక్లూడ్ చేసేశారు విద్వాంస ఇటు వచ్చే గృహస్థులు జ్ఞానప్రధాన ఆత్మజ్ఞానము అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న గృహస్థులు జ్ఞానశబ్దానికి సందర్భాన్ని పెట్టి ఉపాసన కూడా కేవల కర్మఠులుగా కాకుండా ఒక సాత్వికమైనటువంటి తపస్సు ఉపాసన చేసుకుంటూ ఉన్నతమైనటువంటి విచారము కలిగి ఉండి చక్కటి దైవీ సంపదని కలిగి ఉండి ఆత్మనిష్టను ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఇటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో దేఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ సో అయితే ఇక్కడ చెప్పే ఫలము ఇది అవాంతర ఫలమే అంతిమ ఫలం కాదు ఇది చరమఫలం కాదు చరమ ఫలం ఏమిటంటే ఆత్మజ్ఞానము జీవన్ముక్తిను సో దట్ కమ్స్ లేటర్ ఒకవేళ ఆత్మజ్ఞానం మీకు కలగలేదనుకోండి కొంతమంది అడుగుతూ అడుగుతూ ఉంటారు ఏమన్నా ఏదో శ్రవణం చేస్తున్నా ఆత్మజ్ఞానం కలగలేదని కలగలేదని ఇది ఎలా ఉందంటే కలగలేదంటే యూ హ్యావ్ టు వర్కౌట్ వాట్ ఆర్ ది ప్రివెంటింగ్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ ఏమిటో చూసుకుని వర్కౌట్ చేసుకుని స్లోగా వాటిని అండ్రావెల్ చేసి తీసవతర పారేయాల్సి ఉంటుంది తర్వాత ఆత్మజ్ఞానం కలగలేదని బెంగయం అక్కర్లేదు ఎందుకంటే ఆత్మ నిత్యముక్తం ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి కొంచెం ఆలస్యం ఉండొచ్చు ఏమిటి ఆలస్యం అంటే సంస్కారాలే మనం పెంచి పోషించుకున్న సంస్కారాలే మనని హింస పెడుతూ ఉంటాయి ఇంక అంతకంటే ఆలస్యం ఏం లేదు మనము ఒక సిమ్స్ వాల్యూస్ బిల్డప్ చేసి వాటి నుంచి బయటపడడానికి కొంచెం కష్టం అవుతుంది అంచేత దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం బట్ నో ప్రాబ్లం ఇట్స్ జర్నీ మీరు శ్రవణం ఒక గంట సేపు శ్రవణం చేస్తే కూడా అది మనస్సుకు చాలా పవిత్రతని ఇస్తుంది మనస్సులో ఉండే దోషాలని క్రమక్రమంగా తీసుపారేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రోగ్రెస్ అని అంటే ప్రోగ్రెస్ అంటే ఏదో ఆత్మ అంతకు ముందు ఆ బౌండ్ ఇప్పుడేమో లిబరేట్ అయింది ఆ ప్రోగ్రెస్ ఏమి ఉండదు ఎటొచ్చి ఎప్పుడూ ఆత్మ నిత్యముక్తమే ఆ సత్యాన్ని కప్పిపుచ్చేటువంటి అజ్ఞానం యొక్క పొరలను ఒకదాని తర్వాత ఒకటి నిర్మూలించుకుంటూ పోవటంలో కొంత డిలే ఉంటుంది ఏం పర్వాలేదు డిలే ఉన్నా నష్టమేం లేదు ఇప్పుడు టైము ఎందుకంటే వస్తువు టైంకు అతీతమైనది టైంలెస్ టైంలెస్ వస్తువుని పొందబోయే టైం లేని లేదు కాలమునకు అతీతమైన వస్తువు దానికోసం కూడా కాలం పట్టిందనుకోండి అట ఓవర్ లెవెల్ డజంట్ మ్యాటర్ తర్వాత ఈశ్వర అనుగ్రహం అని ఈశ్వర శరణాగతి అని ఒకటి ఉంది సో ఈశ్వరానుగ్రహాదేవ పుంసా అద్వైత వాసన అద్వైత ఆ యూనిటీ అనేటువంటి సంస్కారం కలగాలంటే కూడా వాడు అనుగ్రహంగా ఈశ్వరానుగ్రహం గలవాడై ఉండాలి ఎందుకంటే మీరు సమాజంలో చూసినట్లయితే ఏకత్వము మాట మీకు ఎక్కడా కనపడదు అంతా బహుత్వమే మీరు టెంపుల్కు వెళ్ళారనుకోండి మీకు అక్కడ ఏకత్వ భావన ఏమైనా కనపడుతుందా మీరు పాఠం బాగా వినున్న మీద మీకు ఏమైనా అనిపించాలి కానీ మీరు వాతావరణం చూడండి ఏకత్వం ఉంటుందా అక్కడ ఏకత్వం కంటిలో కలికానికి కూడా ఉండదు అంతా బహుత్వమే సో అంతా నానాత్వమే తర్వాత ఏకత్వాన్ని ఎవరు బోధిస్తున్నారు యూనిటీని ఎవళ్ళు బోధిస్తున్నారు నోబడి ఈజ్ టీచింగ్ యూనిటీ సో దేర్ ఆర్ మెనీ టీచర్స్ దేర్ ఆర్ మెనీ మహాత్మాస్ హ్యావింగ్ థౌజండ్స్ అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ అండ్ ఆల్ దట్ హూ ఈజ్ టీచింగ్ అద్వైత అద్వైత అంటే సిద్ధాంతం కాదు అద్వైత అంటే యూనిటీ ఐ డోంట్ వాంట్ ప్రజెంట్ ఇట్ యాజ్ ఏ స్కూల్ ఆఫ్ థాట్ అనేసి వచ్చింది Unity. Unity is not a school of thought. Unity is an underlying principle of the creation itself. That is what it is. It's not a school of thought. Unity is not a school of thought. Hindu can tell, advaita-vasana, advaita-saamskāram-hurdayan-lo-abhishkāram-kāval ente kūra Īśvara-nudrha-nudrha-nudrha. Kāpete Īśvara-nudrha-nudrha-nceta, saranāgata-cheśi, mana-kartaviyāna-mana-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nudrha-nud ఆత్మజ్ఞానాన్ని మనం నిష్టాపూర్వకంగా పరిస్యూ చేస్తుంటే ఎవ్రిథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ సో ఆ విధంగా కమిట్ అయినటువంటి గృహస్థుల్ని కూడా దేర్ ఆల్సో ఇన్క్లూడెడ్ హియర్ విద్వాంస గృహస్థాచ జ్ఞానప్రధానా తరువాత భైక్ష్యచరచరంత పరిగ్రహాభావా అది తర్వాత ఏముంది భైక్ష్యచర్యాం చరంతహం ఉంది అంటే భిక్షాటమం చేసుకోవాలి ఎందుకంటే భైక్ష్యచర్యాం చరంతహ అని ఎందుకు చెప్పడం ఎందుకంటే పరిగ్రహ అభావా పరిగ్రహము అంటే అక్యూములేషన్ దట్ ఈస్ పరిగ్రహ పరిగ్రహం అంటే అక్యుములేషన్ అని అర్థం పరిగ్రహము వనప్రస్థులకు సన్యాసులకు లేదు కనుక అంటున్నారు శంకర్లు హీ హాజ్ మోర్ ఆల్ లెస్ టేకిన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గృహస్థులకి పరిగ్రహం ఉన్నది కానీ వానప్రస్థులకి ఇంకా పరిగ్రహం ఏముంది అనప్రస్థులకు పరిగ్రహం ఉండదు సన్యాసులకి పరిగ్రహం ఉండదు పరిగ్రహం అంటే అక్యూములేషన్ ఇప్పుడు కొంత ధనాన్ని అక్యూములేట్ చేసి దాన్ని ఏదో ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అక్యుములేట్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఈ గృహస్థు చేస్తే శోభ కానీ స్టాకులని ఇదని అదని సన్యాసులు సో సన్యాసులకు విహితం కాదు అది శాస్త్రం అలా విధించట్లేదు సన్యాసం చాలా కష్టమైన విషయం అయితే సన్యాసానికి పూర్ణమైన అర్హత లేని వ్యక్తి సన్యాసంలో దిగాడనుకోండి ఆ సన్యాసాశ్రమానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది ఈ మాట నేనంటలేదు స్వామీజీ పూజ్య స్వామీజీ టాక్స్ అన్ గీతాపుస్తకం ఈ మధ్యనేవాదం అనువాదం చేసే దాంట్లో ఆయన విస్తారంగా రాశారు సన్యాసానికి అర్హత లేని వాడు సన్యాసంలో పడ్డాడనుకోండి వాడు ఏం చేస్తుందంటే ఆ ఆశ్రమం యొక్క మర్యాదను నిలబెట్టడం ఎందుకంటే బికాజ్ హీ హ్యాస్ హీజ్ ఓన్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ దాన్ని ఏం చేస్తుందంటే కొంచెం ట్విస్ట్ చేసి ఇటు చేసి అటు చేసి కాంప్రమైజెస్ చేసి ఇదే పద్ధతి అన్నట్టుగా లోకాన్ని నమ్మింప చూసే నమ్మింప చూస్తాడు మీ వాళ్ళు నమ్ముతారు కూడా సో దానివల్ల ఆ ఆశ్రమం యొక్క మర్యాదకు కొంత లోపం ఉంటుంది సో స్ట్రిక్ట్గా సన్యాసం అన్నది కొంచెం కఠినమైన విషయం ఈ కాలంలో ఎందుకంటే ఒకప్పుడు సన్యాసాశ్రమానికి సమాజంలో ఒక రకమైన పోషణ అవి ఉండి ఎవరో కవుల్ని రాజులు పోషించారని మనం కథల్లో వింటూ ఉంటాం అలాగే కవులు రాజులో లేకపోతే జమీందారులో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ధనుకులు తర్వాత సమాజం ఇన్ జనరల్ సన్యాసులనే ది యూస్ టు టేక్ పరిస్థితి అలా లేదు ఈ రోజు సన్యాసులు సమాజం పోషిస్తుందని ఎదురు చూస్తూ కూర్చుంటే భోజనం లేకుండా ఫస్ట్ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే సమాజంలో ఎవరికి ఆ రకమైన ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు దేహ దైరో ప్రాబ్లమ్స్ ఏదో దేవాలయానికి కావాలంటే చందా ఇస్తారు దేవాలయంలో మీరు ఏదైనా యజ్ఞం చేస్తే వచ్చి దండం పెట్టి తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్తారు కానీ మధ్యాహ్నం పన్నెండు అయ్యేపడికి సన్యాసిని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి మళ్ళీ ఆయన్ని దిగబెట్టిరా అంటే ఆ పని చేయడానికి ఎవరికి ఖాళీ ఎవ్రీబడీ బిజీ పోనీ అయ్యగారు బిజీగా ఉంటారు అమ్మగారు ఖాళీగా ఉంటారంటే ఇది దటాల్సు యూ కాన్సే అమ్మగారు బిజీగా ఉండొచ్చు అమ్మగారు కూడా ఉద్యోగంలో ఉంటే బిజీగా ఉంటారు అయితే మార్నింగ్ షోకి వెళ్ళచ్చు దేవుడి కాబట్టి ఈ సన్యాసి వీడి భోజనం ఇదో పెద్దలు చూసేందుబట్టి మెనీ పీపుల్ ఆది నిష్ఠూరం మంచిది మా దూరం నుంచి మంచిది అని కీప్ అవేర్ ఫార్ సన్యాసాశ్రమం అంత తేలిక కాదు చాలా కఠినమైన విషయం ఒకప్పుడు సన్యాసి అపరిగ్రహంగా ఉండగలిగేవాడు ఈనాడు అలా కుదరదు ఈనాడు సన్యాసి కూడా ఓ ఇల్లు వాటిని ఓ కిచెను పది కొన్ని వెత్సాలు అన్ని పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఏ కారణం చేతనైనా భిక్ష ఇవ్వకపోతే తన భిక్షను తానే చూసుకుని వ్యవస్థ చేసుకోవాలి సమ్టైమ్స్ ది థింగ్ ఈజ్ ఫోర్స్ రి సన్యాసి బట్ These are దీస్ ఆర్ ఆల్ కాంప్రమైజెస్ అండ్ జస్టిఫికేషన్స్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ పరిగ్రహాభావా పరిగ్రహం లేదు సన్యాసికి ఊరికే ఇంక అక్కడి నుంచి డబ్బులు దండుకుంటూ ఉండడం ఇస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్ ఏదో మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది దట్ కమ్స్ అండ్ దట్ ఈజ్ ఓవర్ అంతకంటే అధికంగా చేతికి వస్తే అదే చేతిలోంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుందండి అలా ఉండాలి కానీ పరిగ్రహము అంటే an అని అర్థం పరిగ్రహము సరికాదు సో భైక్ష్యచర్యాం చరంత అనే విశేషణాన్ని శంకరులు చాలా అమాయకంగా వ్యాఖ్యానం చేసేస్తున్నారు మరి భిక్షాటనం చేసుకోవాలంటే మరి ఏం చేస్తారండి వానప్రస్తులకి సన్యాసులకి పరిగ్రహం లేదు కదా అధ్యక్ష భిక్షాటనం చేసుకుంటారు అని ఆయన అంటున్నారు పరిగ్రహాభావాత్ భైక్ష్యచర్యాం చరంత మరి గృహస్థులు ఏమిటి గృహస్థులకి పరిగ్రహం ఉన్నది వాళ్ళకి ఈ భైక్ష్యచర్యాం చరంత అనే విశేషణాన్ని వాళ్ళకి అప్లై చేయక్కర్లేదు బట్ స్టిల్ గృహస్థులు వానప్రస్థులు ది డిస్టింక్షన్ ఈజ్ వెరీ స్మాల్ ఒక్కపిసరు గృహస్థు వివేకాన్ని పొందితే వనప్రస్థుడైపోతుంది వనమోన్న అరణ్యమోనా ఒకటే వన ఆర్ అరణ్య స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ అండ్ విత్ డ్రాయల్ ఫ్రమ్ సంసార బోత్ షుడ్ గో టుగెదర్ నాలెడ్జ్ ని మేము పరిశోధించేస్తామండి సంసార విత్ డ్రాయల్ తర్వాత చూడొచ్చు అంటే ఇట్ ఈజ్ నాట్ లైక్ దట్ ఏది ఆత్మజ్ఞానం ఈజ్ నాట్ కంపాటిబుల్ విత్ సంసార అంచేతనే సంసారంలో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నవాళ్ళు దే ఇగ్నోర్ ది ఆత్మజ్ఞానం ఎందుకంటే కంపాటిబుల్ కాదు అది కంపాటిబులిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి సాఫ్ట్వేర్ కంపాటిబుల్ కాదంటే అని చూడండి అలాగనమాట కంపేటబుల్ కాదంటే కంపేటబుల్ కాదంటే మీరు ఆ సాఫ్ట్వేర్ని దీంట్లో ప్రవేశపెడితే కంపేటబుల్ కాకపోతే యూ విల్ గెట్ ఆల్ జిబ్బరిష్ ఆన్ ది స్క్రీన్ యూ ఓంట్ గెట్ ఎనీ మీనింగ్ సెంటెన్సెస్ ఆన్ ది స్క్రీన్ అలా జిబ్బరిష్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ కూడా సంసారంలో బాగా లోతుగా వెళ్ళి సాంసారికములైన విషయాల్లో తలదూర్చటం అనేది ఆత్మజ్ఞానము అనేది గోత్ ఆర్ నాట్ కంపాటిబుల్ ది డోంట్ గో టు అంచేతను ఏదో విత్డ్రా ఫ్రమ్ ది సంసారాన్ని పరిశుభ్ర ఆత్మజ్ఞానం ఆరు పరగడబోట ఆత్మజ్ఞానం బిఎన్ దీ సంసారం అంచేత గృహస్థులు కూడా ఆత్మజ్ఞానం నిష్ట కలిగిన గృహస్థులు క్రమంగా వనప్రస్థంలోకి వెళ్ళిపోవాలి వనప్రస్థం అంటే విత్డ్రాయులని అర్థం క్రమంగా ఈ సాంసారికములైన విషయాలు ఉంటాయే వాటిల్లో తలదూర్చకూడదు పిల్లలు ఇళ్ళు వాటిళ్ళు ఇవన్నీ ఉంటాయి ఆస్తులు పాస్తులను అవి ఒక రకమైన సెటిల్మెంట్ చేసేసి మనకు కావాల్సిన మనం తీసి పక్కన సెటిల్మెంట్ చేసేసి ఏదో నేను ఇంకా పది ఏళ్ళు బతుకుతాను ఇరవై ఏళ్ళు బతుకుతాను అప్పుడు వీళ్ళు రాస్తాను వీళ్ళు లాయర్తో సెటిల్ ఇవన్నీ గృహస్థులు లౌకికులు చేసే పనులు ఒక పెద్ద మనస్సుతో సెటిల్మెంట్ చేసేసి పిల్లలను ఆశీర్వదించేసి మనం పక్కకి తప్పుకోవడమే పక్కకి తప్పుకోవడం అంటే ఇల్లు విడిచిపెట్టి అక్కర్లేదు మానసికంగా సపరేట్ అయిపోవడమే పెద్ద ఆశీర్వదనం చేసేయటం పెద్ద వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేయటం ఒప్పిసర్ మనం ఒట్టే పెట్టుకుని రెండు మెతుకులు తింటూ ఉండడం పట్టు కూర్చోవడం ఒక కాన్స్టిట్యూషనల్ వాక్కి వెళ్ళొస్తూ ఉండడం ఏదైనా ఒక యోగాసనాలు వేసుకోవడం జపం చేసుకోవడం ఏవో తక్కువ మాటలు ఏవో కొన్ని మాట్లాడడం సేవ చేసుకోవచ్చు శ్రవణం చేయొచ్చు బోలద్ద పనుంది చేసి ఉత్సాహమే ఉండాలి కానీ ఖాళీయే ఉండదు సో ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు ఆయనకే ఉండే ఏ పని ఉండదని మీరు అనుకుంటే పొరపాటు చేయడం ప్రారంభిస్తే వరల్డ్ హోల్ ఉంటుంది సో ఆ విధంగా ఆ విద్వాంసు గృహస్థుల్ని కూడా వివేకవంతులైన గృహస్థుల్ని కూడా వీ హ్యావ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్ తర్వాత ఉపవసరే ఇతి సంబంధ అంటే అక్కడ చూడండి మీరు తపశ్రద్ధే ఏ అరణ్యే ఉపవసంతి వెర్బ అయిపోయింది ఆ వెర్బ అయిపోయిన తర్వాత శాంత అని మళ్ళీ నౌన్ వచ్చింది ఈ నౌనునే అరణ్యే ఉపవసంతి దగ్గర అన్వయం చేసుకోవాలి మీరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషను బ్యాక్వర్డ్స్ అన్వయం అలాగే విద్వాంస అరణ్యే ఉపవసంతి వెనక్కి అన్వయం భక్ష్యచర్యా చరంత అరణ్యే ఉపవసంతి భిక్షాటనం చేసుకుంటూ అరణ్యము ను చేస్తారు అరణ్యముందు మకాం చేస్తారు అంటే జ్ఞాననిష్టను ఉపాసనను ప్రధానంగా పెట్టుకుని ఉంటారు సాంసారిక విషయాల్లో కలిగి కలిగించుకోరు అని అర్థం ఆ వెనక్కి దానికి సంబంధము అభిప్రాయం సూర్యద్ సూర్యోపలక్షితే ఉత్తరాయణ పథా తే విర విరజస క్షేణపుణ్యపాపకర్మాణ సంత సో విరజాహన్ ఉంది విరజాహ అంటే బహువచనం అది శాంతాహ విద్వాంస బహువచనం కదా కాబట్టి విరజాహ కూడా బహువచనమే కానీ మరి అది సకారాంత శబ్దం రజస్ కదా సకారాంత శబ్దం బహువచనం విరజాహన్ ఉండదు రామాహ అన్నట్టుగా విరజస అని ఉంటుంది అలా మార్చుకోవాలి సో విరజాహ విరజస వి రజస్ వి అంటే తొలగిన రజస్ రజస్ అంటే యాక్టివిటీ సో ఇంటెన్స్ యాక్టివిటీ అసలు ఆల్ యాక్టివిటీ ఈస్ ది రజోగుణ ఇప్పుడు మీరు యాక్టివిటీ ఉన్నారనుకోండి పుణ్యం పాపం రెండు ఉంటాయి పుణ్య పాప కర్మా కేవల పుణ్యం ఉండదు కొంతమంది అలా భ్రమ కొడతారు మేము అన్ని పుణ్యాలే చేసుకున్నాం పుణ్యంతో పాటుగా పాపం కూడా ఉంటుంది సర్వారంభాహే దోషేణ ధూమేనాగ్ని రివావృతాహ అని శ్రీకృష్ణుడు అంటాడు సో నిప్పు పొగ కూడా ఉంటుంది నిప్పు ఉంటే పొగ ఉంటుంది నిప్పుంటే మంట మంట ప్రకాశిస్తూ అద్భుతంగా ఉంటుంది పొగ నల్లగా కప్పేస్తూ ఉంటుంది రెండు కలిసే ఉంటాయి అలాగే పుణ్యాన్ని పుణ్యము ప్రకాశించే మంట వంటిది అయితే పాపము దారిని కప్పివేసే పొగ వంటిది రెండు కలిసి ఉంటాయి కాబట్టి మీరు యాక్టివిటీని విత్డ్రా చేసేస్తారనుకోండి ఇక్కడ వీఆర్ టాకింగ్ ఆఫ్ విత్డ్రాయిల్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ ఆల్ కామ్య కర్మలు మొదలైనవి కూడా మానేసిస్తారు కామ్యకర్మలు చేయనే చేయరు దాంతో పుణ్యకర్మలు కామ్యకర్మలు పుణ్యాన్ని సంపాదించి పుణ్యం ద్వారా కామనను తీర్చి కర్మలు కదా కాబట్టి పుణ్యము కూడా తగ్గిపోతుంది పాపము ఎలాగూ తగ్గిపోతుంది అంచేత అసలు రజస్ అంటే యాక్టివిటీ బాగా తగ్గుతుంది క్షీణ పుణ్య పాప కర్మాణ సంత ఇత్య పాపకర్మలు ఎలాగూ చేయరు పుణ్యకర్మలు అంటే కామనల కోసం స్వర్గాదిలోకాలు భోగాల కోసం చేసే పుణ్యకర్మలు కూడా చేయరు అన్ని కర్మలని క్రమక్రమంగా తగ్గారు తతస్తుతశ్చోపరతి క్రియాభ్య విదురుడు అంటాడు మహాభారతంలో క్రియాభ్య ఉపరతి యాక్టివిటీస్ నుంచి క్రమక్రమంగా విచిద్రాయ తుత స్లోలీ స్లోలీ శ్రీకృష్ణుడు కూడా శనై శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీత అని మనసు గురించి చెప్పిన మాటది బట్ స్టిల్ మనస్సును విత్డరా చేస్తే శరీరం విత్డరా ఉంటాం నెలమెల్లగా అడ్రప్ట్ గా అభిప్రాయం ఏం కాదు నెలమెల్లగా అనవసరపు యాక్టివిటీస్ని పక్కన పెట్టేయటం ఉరిగ క్లబ్బులు సోషల్ సోషల్ యాక్టివిటీ పెళ్లిళ్ళు పెళ్లి పెళ్లిళ్ళు సీజన్ వచ్చిందనుకోండి ఓ డజన్ పెళ్లిళ్ళు ఉంటాయి ఆ లిస్ట్ అంతా రాసుకోవడం ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లికి వెళ్ళి వస్తూ ఉండడం ఏమిటది వాట్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీస్ పీపుల్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ టు అటెండ్ మ్యారేజ్ ఇక్కడ రైలెక్కి ఢిల్లీ వెళ్ళుకోవడం ఎందుకంటే దేనికి వెళ్తున్నారంటే పెళ్లి ఎవరు పెళ్లి మా బావమరది కొడుకు పెళ్లి ఎందుకంటే బాగుమృతి కొడుకు పెళ్లికి ఈయనెందుకు ఢిల్లీ ఊళ్ళో ఉంటే పోనీ వెళ్ళే ఆశీర్వదనం చేసి రావచ్చు కానీ బావుమరది కొడుకు పెళ్లి ఢిల్లీ ఎందుకండి అంటే కాదండి వెళ్ళకపోతే ఏదో సంవత్సరం సో ఈ రకంగా సో అలాగే యాక్టివిటీస్ని పెంచుకోకూడదు ఆల్ కైండ్స్ ఆఫ్ సోషల్ వాళ్ళు మన ఇంటికి వచ్చి కనుక మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఏదో ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని క్రమక్రమంగా రిడ్యూస్ చేసుకుని అప్పుడు మనస్సు ప్రసన్నతలో వస్తుంది ఆ ప్రసన్నమైన మనస్సుని ఈశ్వరుని యొక్క ఆరాధన ఏందు ఉపాసన ఏందు మళ్ళీ యాక్టివిటీ కర్మల్లో పెట్టమని కాదు ఉపాసన అంటే జపం చేసుకోవటం నామజపం మంత్రజపం ఆత్మనిష్ట సో ఈ విధంగా తర్వాత శ్రవణం మనన్న నిధిధ్యాసనాలు తర్వాత వస్తాయి తర్వాత సేవ శుశ్రూషా కార్యం ఇవన్నీ తర్వాత రాబోతున్నాయి సో ఇటువంటి వాటి ఎందు మనస్సుని పెడతారు విరజాహ సపోజ్ వీళ్ళు చాలా పవిత్రంగా వానప్రస్థ సన్యాస ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ మనం అనుకున్నాం కదా గృహస్థులు కూడా వీళ్ళు చక్కగా ఉపాసన చేస్తున్నారు కానీ ఆ శ్రవణము మనలోని దుద్ధ్యాసనాలు పరిపక్వం కాని కారణంగా వీళ్ళకి ఆత్మజ్ఞానం కలగకుండానే మరణించారనుకోండి కుడ్ బీనో ఇట్స్ ఎ ప్రాసెస్ ఇట్స్ ఎ గ్రోత్ ఆత్మజ్ఞానం కలగకుండా మరణించారనుకోండి వాట్ హ్యాపెన్స్ అదే ఇంత కష్టపడి అందరినీ దూరంగా పెట్టి తనేమో జపం చేసి చేసి చేసి ఆత్మజ్ఞానం లేకుండానే చచ్చిపోయాడు వేస్ట్ అయిపోయింది నో ఇట్స్ నాట్ లైక్ దీన్నే శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు ఆరోధ్యాయంలో యోగం గురించి బాగా చెప్పినప్పుడు అర్జునుడు ఏమని అడుగుతాడంటే ఖచ్చిన్నోభయ విభ్రష్ట అట్సెట్రా ఒక ప్రశ్న వేస్తాడు ఇప్పుడు యోగం అన్నవు యోగం అంటే ఏమి యోగం అది సో ప్రశాంతధీ ముని మోక్ష పరాయణ అని ఇలాగంటి విశేషణాలు చాలా పవర్ఫుల్ విశేషణాలతో యోగాన్ని నిరూపించారు అక్కడ ఆరోధ్యాయం ఆత్మ సంయమ యోగము సో సాంసారికములైనటువంటి భోగములన్నింటినీ కూడా ప్రక్కనబ పెట్టి వీడు ఉపాసన య యోగాన్ని అభ్యాసం చేస్తాడు తీరా చేస్తే ఆత్మజ్ఞానం కలిగి బ్రహ్మ రూపుడై జీవన్ముక్తుడైపోతే పర్వాలేదు హీ హీచ్డ్ ది గోల్ సపోజ్ బిఫోర్ దట్ హీ డైస్ దెన్ ఖచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమి వర్ష్యతి అని అంటాడు సో పెద్ద క్లౌడ్ మాస్ బయలుదేరుతుంది వర్షిస్తే వర్ష మేఘాలు వచ్చినందుకు పరిపూర్ణత కానీ వర్షించటానికి ముందే పెద్ద గాలి వచ్చేసి కొట్టేసి ఆ మేఘములు తునాతునకలైపోతే మేఘాలన్నీ ఒక చోట క్లౌడ్ మాస్ అయితే వర్షం వస్తుంది కానీ చిన్న చిన్న చిన్న ముక్కల కింద విడిపోయింది అనుకోండి డిస్పర్స్ అయిపోయింది అనుకోండి వర్షం ఉండదు అలా అయిపోతాడేమో వీడు ఉభయ రెంటికి చెడ్డ రేవడి ఇటు యోగమేమో వీడిని ఆత్మజ్ఞానానికి తీసుకెళ్లలేదు అటు సంసారం ఊదులు కూర్చున్నాడు అటు సంసారంలో ఏదో కొద్ది గొప్ప లాభం ఉండేది అదిపోయింది ఇటు యోగమూ పోయింది ఉభయ విభ్రష్ట ఉభయభ్రష్టు అవుతాడు ఉభయ భ్రష్టుడు అనే మాట మీరు విన్నారు కదా ఉభయభ్రష్టుడు అవుతాడు కదా అని అడిగితే నో నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో విద్యతే అభిక్రమ అంటే ఎఫర్ట్ స్టార్ట్ చేశారనుకోండి సగం ఎఫర్ట్ చేస్తే పూర్తి చేయకుండా సగం చేశారనుకోండి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు మీరు ఇల్లు కట్టి లంటిల్ దాకా ఇల్లు పెడితే ఎంత అద్దె వస్తుంది పూర్తి ఇల్లు పెడితే ఐదు వేలు లెంటిల్ దాకా కడితే ఎంత వస్తుంది ఎంత రాదు ఏమీ రాదు దాన్ని అభిక్రమ నాశము అంటారు లింటిల దాకా కట్టి ఇది పెట్టేశారనుకోండి ఆ పెట్టిన ఖర్చు కూడా అభిక్రమ పూర్తి చేస్తే మాత్రం ఐదు వేల అద్దె వస్తుంది ఏమీ రాదు అటువంటి అభిక్రమ ఈ యోగంలో లేదు యూ విల్ పికప్ ది థ్రెడ్ లేటర్ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే యోగభ్రష్టుడని ఒకడున్నాడు వీడు యోగ భ్రష్టుడు కులభ్రష్టుడు ధనభ్రష్టుడు వంశభ్రష్టుడు అలాంటి భ్రష్టుడు కాదు వీడు ఉద ఫల భ్రష్టాన్ని ఉంది కానీ యోగభ్రష్టుడు అంటే యోగంలో గొప్ప ఉన్నతి పొందినవాడు అనర్థం ఈ యోగభ్రష్టు ఇతర భ్రష్ట శబ్దాలతో సమానంగా ట్రీట్ చేయరాదు ఎందుకంటే యోగ శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్ట అభిజాయితే చాలా చక్కటి వాల్యూ సిస్టమ్ కలిగి సంపన్నులైన గృహంలో జన్మిస్తాడు జన్మించి ఆ తర్వాత ఆ యోగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి కృతార్థుడైపోతాడు యు టేక్ ఎ స్టెప్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఆత్మజ్ఞానం ఇట్ విల్ హెల్ప్ యూ లేటర్ యు మే నాట్ టేక్ ది సెకండ్ స్టెప్ బట్ ది ఫస్ట్ స్టెప్ ఇస్ నాట్ ఎ వేస్ట్ అంటే గ్లోరియస్ థింగ్ ఇట్ ఈస్ కనుక ఈ రకంగా ఉపాసన సాంసారికమైన విషయముల నుంచి నివృత్తులై ఉపాసన చేసేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో గొప్ప త్యాగ పరాయణులు వీళ్ళు వృథా ఏమైపోరు ఏ కారణం చేతనైనా ఆత్మజ్ఞానం కలుగకపోయినా దేహత్యాగం కనుక అయినట్లయితే ఈ మధ్యలో నో ప్రాబ్లం నథింగ్ ఈజ్ వేస్టెడ్ అప్పుడేమవుతుంది వీళ్ళు పుణ్యలోకాలని పొందుతారు పుణ్యలోకాలంటే కేవల కర్మఠులు పొందిన పుణ్యలోకాల కంటే ఉత్తమమైన పుణ్యలోకాలను పొందుతారు అని రెండు మార్గాలని బోధిస్తున్నారు మార్గాలంటే అక్కడ ఫిజికల్గా పాత్ ఉందని అభిప్రాయం కాదు మన లోకంలో కూడా దెర్ ఈజ్ ఎ దెర్ ఈజ్ ఎ పాత్ నువ్వు కనుక బీఎస్సీ ఇంటర్మీడియట్ అయిన వెంటనే బీఎస్సీ చదివి ఎంఎస్సీ చదివి ప్యూర్ సైన్సెస్ లో పీహెచ్డీ చేస్తే అకాడమిక్ లైన్లో చాలా ముందుకు వెళ్ళొచ్చు దిస్ ఈజ్ వన్ మార్గము అని అంట ఫిజికల్ పాత్ ఉందని కాదు ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అలాగే ఇంకో మార్గము ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లో చేరి బీటెక్ పాస్ అయిన వెంటనే టాటా కంపెనీలో జాయిన్ అయినట్లయితే బోర్డు డబ్బు ఇంకో మార్గం బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చదవటం అంతా తెలుగు తక్కువగానే అదే కానీ ఇంకొకటి లేదని ఒక ఆయన నాతో చెప్పారు ఎంటెక్ అయిన తర్వాత పిహెచ్డీ చేయడం ఇంకా తెలుగు చెప్పారు ఎందుకంటే వీడు ఎంటెక్ చేసి పిహెచ్డీ చేసిన తర్వాత ఎంత జీతం ఇస్తారో అది బీటెక్ అసైన్మెంట్నే ఇచ్చేస్తారు కాబట్టి అది ఇంకో మార్గం అది దక్షిణాయుల వర్గం ఉత్తరాయ వర్గం లేదా దట్ ఈజ్ ఓల్ పాస్ దిస్ ఈజ్ అల్దర్ పాస్ అలాగంటే పాత్స్ అవి పాత్స్ డెవలప్మెంట్ పాత్స్ అనమాట అలాగే ఇక్కడ కూడా రెండు పాత్స్ చెప్పారు ఉత్తరాయన మార్గం దక్షిణాయన మార్గం ఎప్పుడైతే అయన అనే మాట వినపడిందో మన యాస్ట్రాలజర్స్ ఉన్నారు చూడండి అదిగో మాదే అని వాళ్ళు కొట్టేస్తున్నారు అది మీ అయినం కాదే బాబు ఇది మా అయినం వేరు మీ అయినం వేరంటే వాళ్ళు వినరు వాళ్ళది బలమైన మాట వారి మాటకి బలం ఎక్కువ సో ఈ ఉపనిషత్తుల యొక్క మాటకి జనంలో బలం తక్కువ ఎందుకంటే జనానికి ఏదో మనస్సుని మెస్మరైజ్ చేసేటువంటి భాష కావాలి కానీ మనస్సుకి పదును పెట్టే భాష వాళ్ళకక్కర్లా అంచేతనే సుఖదుఖాలు వస్తూ ఉంటాయండి అది అలాగా ఆగమాపా అయినహ వచ్చిన సుఖము ఉండదు వచ్చిన దుఃఖము ఉండదు తాము స్థితి క్షస్వభారత వాటిని కొంచెం ఓపిక పట్టి సహించేస్తే ఇట్ విల్ గో అవే and and you are a better person adversity comes and you know adversity lo gentulu veshi dollesi kashtapadi po poyi pani mandi complain cheseesi vengapetesukunte you have not grown adversity comes and goes you remain where you are urga kashtame migilindi ala takunda adversity ochina mundu sahyamga nilabattar anukonda you face it with courage and endurance endurance is a very noble virtue i endure chesi Allah's herring and he'll put out anna kondi. Adversity wassuni will puttun hai. But you are a better person. You are an enlightened person. And uh, adversity, you have defeated the adversity. It could not shake you. What an achievement it is. Adversity shake chelae da anna kondi. What a monogar would. He has won a boy, battle against his own mind. So anta growth unni dantlo. You want to get me anna kondi manam. ఇది ఎవరికి కావాలి మాట భగ భగవద్గీతలో మూడో శ్లోకం ఇది అంటే శ్రీకృష్ణుడు ఉదేశం చేసిన తర్వాత మూడో శ్లోకం పదకొండో శ్లోకంలో ఉపదేశం పద్నాలుగో శ్లోకం ఇది ఎంత గొప్ప బోధ మానవుడు తన జీవితానంతని కూడా పునీతం చేసేసుకో తగినటువంటి బోధని శ్రీకృష్ణుడు మొదటి ఐదారు శ్లోకాల్లో అలా అలవోకగా విసిరి పారేస్తాడు రత్నాల్ని విసిరేసినట్టుగా ఆ తర్వాత దాని మీద బోల్డ్ చాలా గొప్ప శ్లోకం ఇది చెప్పి చూడండి మీకు లోకంలో ఏం చెప్పి పెద్ద హడావుడి చేస్తే లక్కీ నెంబర్ నైన్ అని ఇలా మొదలుపెట్టి నీకంతా సుఖాలే వస్తాయి దుఃఖాలు వస్తున్న మధ్యలో వచ్చే అవకాశం కూడా ఉంది నువ్వు నవరత్న స్పెషల్ డైలాగ్స్ పెట్టేసుకుంటే దుఃఖాలు తగ్గిపోతాయి ఈ పంచముఖి రుద్రాక్ష వేసుకుంటే తగ్గిపోతాయి అంటే ఈ భాష ఇప్పుడు పంచముఖీ రుద్రాక్ష అంటే ఇట్ టు బి సంథింగ్ సమ్ మెసేజ్ వెన్ ఇట్ ఈజ్ నథింగ్ పంచ వడి విని పంచముఖి రుద్రాక్ష ఆల్ ఫ్యాన్సీ రుద్రాక్ష ఇస్ ఎ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎ నట్ ఇట్ హాజ్ ఇట్ సోమ్ స్పెషాలిటీ ఎందుకంటే ఏ నట్టుకైనా చెదపడుతుంది పురుగు పడుతుంది కానీ రుద్రాక్షను మీరు పదేళ్లలా విసిరి పారేసినా అది అలాగే ఉంటుంది దానికి పురుగే A వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ నట్ మీరు రుద్రాక్షమాలు ఒకటి తయారు చేస్తే నేను నా దగ్గర రుద్రాక్షమాలో ఒకటి ఉంది దీని చుట్టూ ఉండే వెండి విరిగిపోయే ప్రమాదం ఉంది కానీ ఆ నట్ మాత్రం అలాగే ఉంది రే మీరు యూ టెల్ మీ ఎనీ అదర్ నట్ ఆఫ్ దట్ కైమ్ దర్ ఈజ్ నో అదర్ సీడ్ ఆఫ్ దట్ కైమ్ దట్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ రుద్రాక్షమాల మాలకి దాన్ని వాడుకున్నారు దాని పేరు కూడా ఎలా ఉంది చూడండి రుద్ర సో ఈశ్వరుని నామధేయం దానికి మాలను ముట్టుకునేప్పటికీ ఈశ్వరుడు గుర్తుకొస్తుంది మీరు ఈశ్వర్ మాలతో ఇలా ఇలా తిప్పుతున్నారనుకోండి సడన్ గా ఎవరినైనా దెబ్బలాడడమో తిట్టడమో అవసరమైందనుకోండి అప్పుడు ఆళ్ళని పక్కన పెట్టి దెబ్బలాడతారు ఎందుకంటే మాల ఇట్ కనెక్స్ టు ఈశ్వర అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ డిస్జాయింట్ ఇఫ్ యూ వాంట్ టు డిస్కనెక్ట్ చేయాలనుకుంటాయి మాల పక్కన వాట్ ఎస్ స్పెషల్ థింగ్ ఇట్ ఈస్ ఇట్ ట్రాన్స్పోర్ట్స్ యువర్ మైండ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫేజ్ అందుకోసం దాని విశిష్టత అది అంతేగాని ఐదు ముఖాలు ఏడు ముఖాలు అంటే దానే ఉందండి వాళ్ళు పచ్చిగా ఉండగా చేకు పట్టుకుని ఎన్ని ముఖాలు కావలసే అన్ని ముఖాలు చేస్తారు అది మీరు చూడొచ్చు కూడా దాని మీద చేకతో ఇలా కోసినప్పుడు అడ్జస్ట్ కొంచెం బల్జ్ అవుతాయి ఎందుకని యారు ఇండెంట్ డెంట్ పెడుతున్నారు కదండి ఆ డెంట్ పెడుతున్నారంటే ఆ డెంటులో ఉన్నటువంటి ఆ సాఫ్ట్ స్టఫ్ అది ఎక్కడికి వెళ్ళాలి అదేం కింద పడిపోదు కదా ఆ సాఫ్ట్ స్టఫ్ ఇట్ రీ రీఆర్గనైజెస్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ది ఎడ్జస్ట్ Therefore, at the edge there is a small, small bulge. What Panchamukhi are talking about? Nannu manon ayukallwa diya ro. Eka mukhi rudraksha kavala meka ni diya ro katana. Ye rudraksha uddaya, anirudraksha lo mandi gino nannu veng chanti je gino, you find out another customer and <language> jitanna. O day he was walking with me. Papo, indudata, ninko customer, katsuma, unta, atana, gyanandana la. Nala, dhivayamala, ye mukhiya. Kapate, అసలు ఇష్యూని స్క్వేర్ గా ఒక కష్టాన్ని ఫేస్ చేయాలి అనేటువంటి ఒక ధైర్య సాహసాలతోటి ఈశ్వరుణ్ణి శరణాగతి చేసేటువంటి స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ తోటి ఇష్యూని ఫేస్ చేయాల్సింది రుద్రాక్షలు ఉంగరాలు ఏవేవో అన్ని కైండ్స్ ఆఫ్ ఎస్కేప్ మెకానిజంస్ వెంటబడితే ఎన్ని పర్సన్ విల్ గ్రో హీ విల్ నెవర్ గ్రో రుద్రాక్షలు మంచివి ఐ నాట్ ఎగ్జిస్ట్ రుద్రాక్ష The whole attitude is wrong. So anyway, ayyanam, yaya namo, it is Jyotishyaastra, you know, ayyanar kaabhi ve. This ayyanam ayam, ayyanam lay, uttarayam lay, bhaanshala haadutunam mayam. There ayyanam is different. Anjyatun ayi local loo idopi chhe. Yowal anna jachupayaran anukko ndai, ayyani yepiti jachupayaran, uttarayana jachupayaran, dakshanayana jachupayaran, anna. And, inki anta muhrojo loo dakshan uttarayana ushtun da anta, వీళ్ళప్పుడే అసెస్మెంట్ ఇంకొక మూడు రోజులు బతికి చేసి ఆల్రబాబు ఉత్తరాయణలో పడిపోతారు వట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఇస్ ఆల్స్ ఇల్లీ ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ నోబడీ ఈస్ గోయింగ్ టు గో టు హెవెన్ జస్ట్ బికాజ్ ఈ డైడ్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఫిబ్రవరిలో చచ్చిపోతే హెవెన్ అనో నవంబర్లో చచ్చిపోతే హెల్ అలాగే ఉండదు సో ఇక్కడ ఆ భాష ఏమిటంటే కేవల కర్మఠుల మార్గము అది కొంత తక్కువ స్థాయి మార్గం కర్మ ఉపాసన ఉన్నట్లయితే ఎక్కువ స్థాయి మార్గం ఏమిటో ఆ స్థాయి అంటే బ్రిలియన్స్ వాటికైనా బ్రిలియన్స్ అంటే ఏవో ఎలక్ట్రిక్ బల్బులు ఉంటాయో వెలుగుతూ ఉంటాయి అలాంటి బ్రిలియన్స్ కాదు ఆ జ్ఞానము మనస్సు యొక్క ఉన్నతి దట్ ఈజ్ ది బ్రిలియన్స్ ఆ విధంగా రెండు మార్గాల్ని ఇక్కడ చెప్తున్నారు సో చేతనే శంకర్లు సూర్య ద్వారేణ సూర్య మార్గము ద్వారం అంటే మార్గం సూర్య మార్గం ఆ మార్గంలో సూర్యుడు ఉంటాడు అంటే ఫిజికల్ పాత్ కాదు అని చెప్పడం కోసం సూర్య ఉపలక్షితేన ఉత్తరాయణేనా అని అంటున్నాం అయనము అంటే గమనము వెళ్ళుట ఉత్తర అయనము దక్షిణ అయనము దక్షిణ ఇజ్ ఇన్ఫీరియర్ ఉత్తర ఇజ్ సుపీరియర్ ఉత్ ఉత్తర ఉత్తమ తర తమ సుపీరియర్ సో అలాగైతే గుడ్ బెటర్ బెస్ట్ అన్నట్టుగా ఉత్ ఉత్తర ఉత్తమ సో ఆ తరా కానీ తమ కానీ వచ్చినట్లయితే ఇది ఇండికేట్స్ సుపీరియారిటీ సో దక్షిణ అంటే ఇన్ఫీరియర్ ఉత్తర అంటే సుపీరియర్ అయన అంటే గతి సో ఉత్తరాయణ మార్గము అంటే స్లైట్లీ సుపీరియర్ పాత్ బికాస్ హీవిల్ బి గోయింగ్ టు హయ్యర్ హెవెన్స్ సత్యలోకానికి వెళ్తాడని మనం చేశాను కదా ఈ ఇప్పుడు పొగలు రాత్రి చూసినట్లయితే రాత్రి చీకటికి పొగలు వెలుతురికి మనకి ప్రతీకంగా కనపడుతూ ఉంటాయి పొగలు సూర్యుడు అద్భుతంగా ప్రకాశిస్తాయి